కీర్తన మూడు వందల తొంభై ఆరు నాకు పంపుడు నీ బంట నింతే ఎనపిన తెడ్డు చౌలెరుగునటవయ్యా మనసు నీ విచ్చితివి మాటలు నీ విచ్చితివి తనువూ నీ విచ్చితివి అంతర్యామి చెనసి నీదు వల్ల చేసే కర్మపు బంట నినుపు గణజాల నించుకొనవయ్యా సత్తువ విచ్చితివి చలము నీవిచ్ఛితివి తత్తరమిచ్చితివి అంతర్యామి ఇత్తలా ఆవల నీవెందుకైనా పెరేచి ఎత్తుక ఏమైనా గడియించుకొనవయ్యా మాయలు నీ విచ్చితివి మదము నీవిచ్ఛితివి ఆయపు శ్రీవేంకటాద్రి అంతర్యామి ఏ ఎడ ఎన్నపరాధాలు వేయయినా నీ వెనక వేసుకొనవయ్యా